బ్రహ్మస్పత ఆనస్పణోతి సాదన శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యమస్మాచార్యపే గిరుపరం పదా నారాయణం నమస్కృతరై నరోమ ీం సరస్వతీం వ్యాసం తపోయముదీరే తాను సర్వాణి సంయమ్యయు ఆసీతమర వశే హియేంద్రియాణిత ప్రజ్ఞా ప్రతిష్ట ఆసీత యుక్త అంటే నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇచ్చుచ్యతే కదా యుక్త అనేది ఒక పెద్ద ధైతు లేదు శ్రీకృష్ణునికి యుక్త అనే పదం చాలా ఇష్టం సమ యుక్త రెండు పదాలు చాలా ఇష్టం ఎందుకంటే గీతలో సర్వత్ర కూడా యుక్త అనే పదాన్ని వాడుతూ ఉంటాయి స్నేహ సందర్భాలు యుక్తాహార విహార్య యుక్తచేష్ట కర్మసు యుక్త స్వప్నావబోధ యోగో భవతి దుఃఖ యుక్త అంటే పుందికగా ఉన్నవాడు అని తెలుగులో అనువాదం చేయొచ్చు పుందిక పుందికైన జీవితము గలవాడు అంటే మనిషి జీవితంలో దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము ఇవి ఉన్నాయి ఇన్ని అంశాలు ఉన్నాయి వీటిలో ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్కటి లాగుతూ ఉంటుంది ఇంద్రియాలను లాగి డైరెక్షన్ ఒకటి ఉంటుంది మనస్సు ఇంకో రకంగా ఉంటుంది బుద్ధి ఇంకో రకంగా ఉంటుంది ఇంద్రియాలు భోగాల వైపుకి లాగేస్తూ ఉంటాయి ఈ భోగాల్లోకి వెళ్తే ఏం ప్రమాదమో అనేమో మనస్సు భయం ఉంటుంది భయం కలిగిస్తూ ఉంటుంది టెన్షన్లో పడిపోతాటాయి బుద్ధి అంటుంది క్యాల్కులేషన్ వేస్తుంది బుద్ధి ఇదంతా చాలా కాస్ట్లీ ఎఫ్ఐర్ కాస్ట్ చూసుకుంటూ ఉండు వాళ్ళ అప్పులు పెరిగిపోతున్నాయని బుద్ధి ఏదో క్యాల్కులేషన్ వేస్తుంది ఈ విధంగా ఏది ఒకదానికి ఇంకోదానికి పొందికుండదు ఈస్ ఫుల్డ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ విత్ ఇన్ హిమ్స్టా పైవాళ్ళు లెవెల్లో ఎంజీ చేస్తారండి పైవాళ్ళు అనేది పిక్చర్లు ఉండనే ఉండదు ఇందుకే మనం అలా అంటూ ఉంటాం వీళ్ల మూలంగా నేను ఇలా అయిపోయాను వాళ్ళ మూలంగా అయిపోయానని మనిషి ఒక వీక్నెస్ చేత అలా అంటాడు తప్పిస్తే హీజ్ హిజోన్ మెస్ హీజ్ హిజోన్ ఎనిమి అది పరిస్థితి కాబట్టి ఈ ఇంద్రియములు వాటి దానిలో వీళ్ళు లాగుతూ ఉంటాయి మనస్సు లెక్కన ఉంటుంది బుద్ధి ఇంకో లెక్కన ఉంటుంది అలా ఉండకూడదు ఇవన్నీ పొందికగా ఉండాలి అంటే బుద్ధి యుక్తియుక్తంగా దేనిని నిర్ధారిస్తుందో మనస్సు దానినే అడాప్ట్ చేస్తుంటుంది ఇంద్రియములు అదే మార్గంలో ముందుకు నడుస్తాయి అటువంటి పొంజుకైన జీవితం అంటే ఇంటిగ్రేటెడ్ లైఫ్ అంటారు ఆ దాన్ని యుక్త అంటారు యుక్తాహ విహారస్య ఇప్పుడు చూడండి నేను డైరెక్ట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆరోగ్యం మహాభాగ్యం అని తెలియనివాడు ఎవడున్నాడు ప్రతివాడు తెలుసు తెలియడమే కాదు మనకి లవ్ హెల్త్ వై వాంట్ బి హెల్దీ మనకి హెల్త్ చాలా అవసరం మనం ఎంతో ఆకాంక్ష హెల్త్ కావాలనే కానీ మన బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ యు వాంట్ హెల్ప్ యూ వర్క్ ఫర్ యూ హెల్ప్ అదే దాన్ని యుక్త లేకపోవడం ఉంటుంది అయుక్త అంటే అది అలాగే ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి వీ వాంట్ హార్మొనీ వి హౌస్ వీ వాంట్ హార్మొనీ అండ్ అల్టిమేట్లీ వీ వర్క్ ఫర్ యూ అపోజిట్ డిజ్హార్మొనీ కోసం మనం పనిచేస్తున్నాం మన పొలిటీషియన్స్ కూడా మనందరం కలిసి ఉండాలి అని అంటారు మనందరం కలిసి ఉండాలి అని అల్టిమేట్ వాళ్ళు ప్రతి సందర్భంలోనూ కూడా మనం విడిపోయే మాటలే మాట్లాడతాం ప్రతి సందర్భంలోనూ ఎంత కలుషితం వాతావరణం మనకి ముస్లిం చీఫ్ మినిస్టర్ ఉండాలి అంటాడు ఓ వై వై షుడ్ హ్యావ్ ఎ వై నాట్ హ్యావ్ ఎ గుడ్ చీఫ్ మినిస్టర్ షుడ్ హ్యావ్ ఎ గుడ్ చీఫ్ మినిస్టర్ ముస్లిం చీఫ్ మినిస్టర్ ఉండాలని ఇది కొత్తగా ఇదో కొత్త శ్లోకం ఇప్పుడు మనకి మనకు ముస్లింలు రాష్ట్రపతి ఉన్నారు ఇంతకు ముందు కూడా ముస్లిం రాష్ట్రపతులు ఉండేవారు ముస్లిం చీఫ్ మినిస్టర్స్ ఉండేవారు అంతులేని ఒక చీఫ్ మినిస్టర్ ఉండేవారు మహారాష్ట్రకి ఆ పాలి స్టేట్స్ మహారాష్ట్రకే అంతులే చీఫ్ మినిస్టర్ గఫూర్ అని ఒక ఆయన చీఫ్ మినిస్టర్ ఉండేవాడు వాటిని అనుసరింగ్ చేసిపోయింది కానీ ఈజ్ ఎ గుడ్ ప్రశ్న పార్టీ ఎమ్మెల్యే సీఎంపీ చీఫ్ మినిస్టర్ వై షుడ్ యూ హ్యావ్ గట్ డిమాండ్ ఎంత అధ్వానంగా ఉందో చూడండి ఆ బేసిస్ మీద ఆ బీహార్ స్టేట్ లో మళ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ బేసిస్ మీద హీజ్ ఎ మడిల్ గ్యాంగ్ బికాజ్ ఆఫ్ దిస్ మళ్ళీ బుయర్ గ్యాంగ్ టు హ్యావ్ ఎలక్షన్స్ ఇంకొక ఆయన వాడు ఒక వ్యక్తి ఉన్నాడు హీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ క్రిమినల్ కేసెస్ ఏదో ఈ మాఫియా గ్యాంగ్లతో ఇన్వాల్వ్ అయినాడు this man, Amar Singh, what is he? He says, what he says, that minority community, we are supporting him and he. That is what he says. What is this? You should support him. We all should support him, if he is right. The minority community is not able to support him. He says, I don't want to support him in the mafia gangs. He says, I don't want to support him. I don't want to support him. సో మధ్య యాక్టర్ అయినట్లయితే వీ ఆల్షుడ్ సపోర్ట్ హిమ్ వై ఓన్లీ అమర్ సింగ్ షుడ్ సపోర్ట్ వీ ఆల్షుడ్ సపోర్ట్ బట్ ఇన్ కేస్ హీ హ్యాస్ కనెక్షన్ విత్ మాఫియా గ్యాంగ్స్ ఈ షుడ్ బి పనిష్ అంతేగాని మైనారిటీ కమ్యూనిటీ వాడు కాబట్టి సపోర్ట్ చేస్తామంటే ఏమిటంటారు సో ఈ విధంగా భారతీయ సమాజం యొక్క జీవనము అత్యంత కలుషితమైపోయి ఉంటుంది చూస్తే దుఃఖం కలుగుతుంది మనం కొరీది హార్మోని మనం వర్క్ డిజార్మోనీ కొరకు వర్క్ చేస్తాం సో మనుష్య మానవుడు ఈ విధంగా సోషల్ లైఫ్ కానీ ఇండివిజువల్ లైఫ్ కూడా ఫ్యామిలీ లైఫ్ మీకు దృష్టాంతం చెప్పాను ఫ్యామిలీ లైఫ్ దృష్టాంతం చెప్పాను ఇలా ముందుకు వచ్చేయండి అమ్మా ఇక్కడ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు మీకు ఇంకా కుర్చీ కూడా ఉంది మీరు కుర్చీలో కూర్చోవచ్చు లేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు సో ఫ్యామిలీ లైఫ్ లో పీస్ అండ్ హార్మోనీ కావాలని అనుకున్నప్పుడు వీ షుడ్ నాట్ వర్క్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ వీ షుడ్ వర్క్ ఇన్ ది రైట్ డైరెక్షన్ సో ఈ విధంగా మన జీవితంలో ఈ క్రాస్ పర్పసెస్ లో మనం పనిచేస్తూ ఉంటాం దాంతో అల్టిమేట్ గా జీవితం అంతా వ్యర్థం అయిపోతుంది మనం అల్టిమేట్లీ వీ డోంట్ గెయిన్ ఎనీథింగ్ అల్టిమేట్లీ ఈ పర్సన్ ఈజ్ థర్వలీ ఫ్రస్ట్రేటెడ్ పర్సన్ వ్యక్తిగతంగా నేను సాధించాల్సిందంతా సాధించలేకపోయాను అని బాధపడుతూ ఉంటాడు కుటుంబంలో నాకు సరైనటువంటి సపోర్ట్ రాలేదు అని కంప్లైంట్లో గ్రీవెన్సుల్లో ఉంటాడు సొసైటీ సోషల్ లైఫ్లో గ్రీవెన్స్ ఉంటుంది ఆఖరి దేవుడు కూడా మనకు కలిసి రాలేదు అని గ్రీవెన్స్లో దేవుడు కలిసి రాలేదు గ్రహాలు కలిసి రాలేదు నక్షత్రాలు కలిసి రాలేదు గోడలు కిటికీలో కలిసి రాలేదు సొసైటీలో ఉండే మనుషులు కలిసి రాలేదు కుటుంబంలో ఉండే కలిసి రాలేదు ఇంకేమిటి కలిసి వచ్చింది దిస్ ఈజ్ ది వే ఇన్ విచ్ పీపుల్ థింక్ ఈ రాంగ్ డైరెక్షన్లో థింక్ చేస్తున్నంతసేపు ఈ విల్ నెవర్ కం టు ది రైట్ పార్ట్ ది ఎంటైర్ ప్రాబ్లం ఈజ్ విత్ ఇన్ ఆర్స్ యుక్త మన జీవితంలో ఆ యుక్తత్వాన్ని తెచ్చుకోవాలి నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యు కదా చాలా కష్టం అందుకోసం మత్పర మత్తు పరముగా కలవాడో ఉండాలి అంటే మీరు భక్తి చేసి ఉత్సాహం మీలో ఉంటే వాసుదేవుని చక్కని భక్తి చేయటం నిష్కామ భక్తి చేయాలి సకామ భక్తి అనేది గౌణ భక్తి ఇంకా భక్తి కాదన్న ఎందుకని భక్తి అంటూ ఉంటారు సెకండ్ క్లాస్ సిటిజన్ అంటే అర్థం ఎక్కండి ఈజీఎ సిటిజన్ నో ఇస్ సెకండ్ క్లాస్ సిటిజన్ వాట్ హీస్ ఈజీజన్ నో ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అమెరికాలో సిటిజన్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారు ఈ గ్రీన్ కార్డు హోల్డర్ ఈజ్ నాట్ ఎ సిటిజన్ సో దెర్ ఈజ్ ఎ బిగ్ డిఫరెన్స్ సో ఆ విధంగా ఈ భక్తిలో కూడా నిష్కామ భక్తి గౌన భక్తి అంటారు గౌనభక్తి అంటే ఒక గుణాన్ని బట్టి దాన్ని భక్తన్నం దేవుడితోటి ఒక కనెక్షన్ పెట్టుకున్నాడు అని ఈశ్వరుడు అనే సందర్భాన్ని బట్టి భక్తన్నం తప్పిస్తే అదర్వైజ్ అది స్ట్రిక్ట్లీ స్పీకింగ్ అది ఈశ్వర భక్తి కాదది అది సంసార భక్తే ఎందుకంటే వీడు అల్టిమేట్ గా కోరిది సంసారాన్నే కోరుతాడు సో ఈశ్వరుణ్ణి కోరడు సంసారాన్నే కోరతాడు కాబట్టి దా భక్తి అంటే ప్రేమనర్థం కాబట్టి వీడు ప్రేమ ఈశ్వరుని ఏమన్నా ఉండదు ప్రేమ సంసారమునందే ఉంటుంది ఊరికే ఈశ్వరుణ్ణి కనెక్షన్ పెట్టాడు కనుక ఈశ్వరుని మీద ప్రేమ లేకున్నా ఆ అనే గుణాన్ని బట్టి దాన్ని భక్తి అన్నాం దాన్ని అద్దెతనే గౌడు అలా కాకుండా ఈశ్వరునియందరి ప్రేమతో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే దాన్ని భక్తి అని అంటారు సో ఆ విధంగా నిష్కామ భక్తి సకామభక్తి అధికంగా లోకంలో ఉంటుంది కాబట్టి ఆ డిస్టింగ్క్షన్ కోసమని ఆ తేడా స్పష్టంగా తెలియటం కోసమని నిష్కామభక్తి అని ఒక విశేషం ఒకటి వేస్తూ సో అటువంటి నిష్కామ భక్తి చేస్తే మనకి ఆ యుక్తత్వము జీవితంలో వస్తుంది అదొక పద్ధతి మత్పర అహం వాసుదేవ పరహ జీవిత పరమలక్ష్యం ఏమిటంటే ఈశ్వరుడు పరమ లక్ష్యం అలా ఉండాలి ఈశ్వర అభిముఖంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది అంటే ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా ఈశ్వరాభిముఖంగా ఉండాలి ప్రహ్లాదుడు అలాగే చెప్తాడు శ్రీనాథు నర్చించు కరములు కరములు అంటే ఇంకా మొదలవుతుంది చేతులు అంటే ఏమిటి ఇంద్రియ ఇంద్రియములు ఏ చేతులతో ఈశ్వరుని అర్చిస్తారో అదే చేతులు ఏ కాళ్ళతో ఈశ్వరుడికి ప్రదక్షిణం చేస్తారో వే కాళ్ళు ఏ ఏ నోటితో ఈశ్వరుని నామాన్ని స్మరిస్తారో అదే నోరు అంటే ఈ రకంగా అన్ని ఇంద్రియ వ్యాపారాలు ఈశ్వరాభిముఖంగా ఉండాలి ఎందుకోసం ఎందుకోసం అనే మాట లేదు ఈశ్వరుని కోసమే ఎందుకోసం అనే మాట లేదు ఒకవేళ ఉంటే ఈశ్వరుని కోసమే సో సుఖాన్ని ఎందుకోసం కోరుతాం మనం సుఖాన్ని ఎందుకోసం కోరుతాం సుఖం కోసమే సుఖాన్ని మరో దానికోసం కోరరు ధనాన్ని దేనికోసం కోరుతాం సుఖం కోసం కోరుతాం ఇంటిని ఇల్లుని దేనికోసం కోరుతాం సుఖం కోసం కోరుతాం బాల్యా పుత్రాదును ఎందుకోసం కోరుతాం సుఖం కోసం కోరుతాం సుఖాన్ని దేనికోసం కోరుతాం సుఖం కోసం కోరుతాం సుఖము అన్నా ఈశ్వరుడు అన్నా ఒకటే సుఖము అంటే ఈశ్వరుడు ఒకటే ఎందుకంటే కం బ్రహ్మ కం బ్రహ్మ అనే గృహ సాంధ్ర జ్యోతినిషత్తులు వస్తుంది కమ్ అంటే సుఖం యద్వై భూమా తత్సుఖం ఏది పరమాత్మయో అది ఏ సుఖం కాబట్టి ఈశ్వ సుఖాన్ని సుఖం కోసం కోరినట్లుగా ఈశ్వరుణ్ణి ఈశ్వరుని కోసం కోరుత సో అది మత్పరహ సకల మనస్సు ఈశ్వరాభిముఖంగా ఉండాలి బుద్ధి ఈశ్వరాభిముఖంగా ఉండాలి సో ఆ విధంగా మత్పర అంటే అది ఇచ్చేది పెరీ టాపిక్ ఇటీస్ పన్నెండో అధ్యాయంలో ఈ మత్పరహా మీద కొంత బాగా వ్యాఖ్యానం చేస్తారు ఎందుకంటే ఆ టాపిక్ భక్తి యోగ టాపిక్ కనుక సో దేశమునందు కాలమునందు కూడా ఆ ఈశ్వరుణ్ణి ఫిక్స్ చేసుకుని సో మీకు ప్రతి సందర్భంలోనూ ఈశ్వరునితోటి కమ్యూనియన్ ఉంటుంది దేశమంటే ఏమిటి మన భారతదేశంలో మీరు ఎక్కడికి వెళ్లినా అది పవిత్ర స్థానమే క్షేత్రం ఒక తీర్థమో ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మీకు ఈశ్వరునితోటి సంపర్కం ఏర్పడింది తర్వాత దేవాలయ గోపురము కానీ ఈవెన్ చర్చ్ యొక్క స్పైర్ అని అది కూడా ఎత్తైన స్పాట్గా ఉంటుంది ఆ గ్రామానికంతకీ ఎత్తైనటువంటిది ఎక్కడనంటే గ్రామంలో ఏ మూలం నుంచి అలా చూసినా మీకు ఆ దేవాలయ గోపురం కనుక ఆ కలశం అది అంటే యు ఆర్ నాట్ అవే ఫ్రమ్ ఈశ్వర భావన అట్ ఎనీ టైం అభిప్రాయం సో అందుకోసం ఆ గోపురానికి ఆ హైట్ అనేది ఒకటే సో మొత్తం ఊళ్ళో ఏ స్ట్రక్చర్ అన్నిటికంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది దాని పర్టికులర్ స్పాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ అది చూస్తారు ఎక్కడికి వెళ్ళినా దాన్ని చూడటం సో ఆ విధంగా కాలంలో కాలం ఏకాదశి దశని సో ఇది అది చతుర్ద చవితి అని ఇలాగా లేకపోతే సూర్యోదయ సమయం సూర్యాస్తమయ సమయం అంటూ అలాగే మళ్ళీ విత్ ఇన్ సో ఇది శివరాత్రి థర్ఫోర్ రిజెస్ సెక్రెట్ డే అన్ని విధంగా కాలంలో అనేక స్పాట్లు పెట్టుకుంటూ మార్పులు పెట్టుకుంటూ పోతాం సో దట్ ఆల్ ది టైమ్ యూ ఆర్ కనెక్టెడ్ టు ఈశ్వర్ సో ఈ విధంగా మత్పరాహ తర్వాత బుద్ధి ఎందు కూడా ఇది మనస్సుకి సంబంధించి బుద్ధి కూడా మనం మత్పరత్వము అంటే ఈశ్వర స్వరూపానికి సంబంధించిన విచారం చేయుట గంభీరమైనటువంటి శాస్త్రముల యొక్క అధ్యయనము చేయుట ఈశ్వరునికి సంబంధించిన శాస్త్రాధ్యయనం అంటే వేదాంత శాస్త్రం ఇచ్చాదని అధ్యయనం చేయటం సో ఇది ఇది కూడా మత్పరత్వంలో భాగం సో ఈ విధంగా మనకుండే శక్తి యుక్తి అన్ని కూడా మనశ్శక్తి బుద్ధిశక్తి ఇంద్రియ శక్తి దేహశక్తి ఈ శక్తులన్నిటినీ కూడా ఈశ్వరాభిముఖం చేయటం దట్టు నిష్కామంగా ఆ ప్రయత్నాన్ని చేయటం పేరు మత్పరహ మీరు అలా చేసినట్లయితే సహజంగానే సంసారానికి మన ఆ పట్టు బాగా తగ్గిపోతుంది సో అప్పుడు ఇంద్రియములను వర్షంలోకి తెచ్చుకోవటం అనేది చాలా తేలికవుతుంది కాబట్టి ఆ విధంగా ఈశ్వరుని ఎందుండేటువంటి నిష్కామ భక్తి ఇంద్రియ వశీకరణములో చాలా బాగా సహకరిస్తుంది కాబట్టి మత్పర లేదా ఇంకో రకంగా అంటే ఇవన్నీ కూడా కంబైన్ సైమిల్టేనియస్ గా మన అన్ని ఉపాయాల్ని మనం ముందుకు తీసుకువెళ్ళచ్చు సో నిన్న మనం చేశాను ప్రత్యేక సో ఆత్మ అనేది ఒకటి ఆ వివేకపూర్వకంగా దేహాదులయల సాక్షిభావంతో ఉంటూ ఆత్మవిచార నిష్ఠుడు కనుక అయినట్లయితే इंद्रिवशी सरसे मैं कि वशेहि य्रिया प्रज्ञा प्रतिष्ठि भाष्यं आसीन सेते वशे य्रििया वर्तंते अभ्यासबला तय प्रज्ञा प्रतिष्ठिता ఆసీనస్య ఈ విధంగా కూర్చోవాలి ఆసీత అంటే కూర్చోవాలి కూర్చోవాలంటే కుర్చీలో కూర్చోవాలి సోఫాలో కూర్చోవాలని కాదు స్థిరంగా నిలబడి ఉండాలి ఆవేశం ఎంతసేపు ఉంటుంది కొద్దిసేపు ఉంటుంది రావడం పోతుంది మన సంసారం అన్ని మామూలుగా ఉంటాయి ఎందుకంటే సంసారం అనేది బలంగా కనపడుతూ ఉంటుంది ఎదురుకుండా ఈశ్వరుడు అనేది మీరు పర్టికులర్గా పని పెట్టుకుని భావన చేస్తే కానీ ఈశ్వరుని యొక్క భావన మనస్థితి రాదు సంసార భావన సహజంగా వస్తుంది ఆ స్థితిని మార్చాల్సి ఉంది ఎలాగంటే నామరూపములు మిథ్య అని ఇంత బలంగా నిరూపించటం వల్ల ప్రయోజనం ఏమిటంటే మనసుకి ఒక ఆ పాత సంస్కారాన్ని చేరిపేసి కొత్త సంస్కారాన్ని మనస్సుకి ఇవ్వాలి నామూ నామరూపములే సత్యము అనే సంస్కారంలో మనస్సు పనిచేస్తూ ఉంటుంది నామరూపాలతోటే వ్యవహరిస్తూ ఉంటుంది పుట్టిన దాని వరకు వీడు నామరూపాలతోనే వ్యవహరిస్తూ ఉంటారు నామరూపాలే సత్యం ఆ డైవర్సిటీలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు సో వారికి ఎంతలాగా రాతిది చేస్తే ఈ నామరూపముల మిత్యా అని అర్థమవుతుంది ఎంత వివేకం ఉంటే నామరూపాలు మిత్యని తెలుసుకోగలుగుతాడు తర్వాత ఇంకో ఇబ్బంది ఏమిటంటే ఎందుకంటే మీకు ఈ నామరూపాలంటే ద్వేషం లాభరూపాలంటే ద్వేషం కాదు పాయింట్ ఏమిటంటే ఎంతవరకు అయితే నామరూపములు సత్యం అని మీరు అనుకుంటారో అంతవరకు మీకు సత్యం తెలియదు ది ప్రాబ్లం వీడు ఎంతవరకు అయితే పావు అనుకుంటూ ఉంటాడో అంతవరకు అది తాడు అనే సత్యం తెలియదు సో ఈ దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ మీరు పావు అనుకుంటే తాడు అన్నది అసలు పిక్చర్లో ఉండటం ఇట్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ముందు ఈ పాముని ఎక్స్క్లూడ్ చేస్తే కానీ తాడు కాదు అసలు పిక్చర్లో రెండు యూ కెనాట్ హ్యావ్ గోత్ ఐ మీన్ దిస్ ఈస్ ద్ వెల్ అస్ దీస్ అని అలా ఎక్కడో అటాంటి జ్ఞానం ఉండదు కదా కాబట్టి నామరూపములు మిథ్యా అని తెలుసుకోవాలి నామరూపములు మిథ్య అంటే మనం చూస్తూ ఉన్న సంసారం మిథ్యా అని అర్థన్నాను అది తెలుసుకున్నప్పుడే మీరు రియల్ ప్రోగ్రెస్ ని మీరు చేయగలుగుతారు నాతోటి ఒక భక్తుడు అన్నారు నేను కృష్ణ నేను శివ శివ పంచాక్షరి చాలా కాలం నేను ఉపాసన చేశాను నాకేమో దాంట్లో ఫలం కూడా ప్రతిఫలం కనపడింది నాకు మంచిగా ఉండేది నేను అనుకున్న పనులన్నీ కూడా బాగా అవుతూ ఆ తర్వాత ఫర్ సమ్ ఐ హ్యావ్ ఐ వెంటెడ్ టు సమ్ ప్రాబ్లమ్స్ నేను శివ పంచాక్షరి నుంచి దూరం అయిపోయి ఇప్పుడు ద్వాదశాక్షర మంత్రాన్ని చేశాను తర్వాత సో మళ్లీ థింగ్స్ హ్యావ్ ఫాలన్ బ్యాక్ ఇన్ ప్లేస్ అంటూ ఆ విధంగా చెప్పాను చెప్పి మీ అభిప్రాయం ఏమిటో అంటే నేను చెప్పాను నేను శివ పంచాక్షరి చేసినందుకు ద్వాదశాక్షర మంత్రం చేసినందుకు మీ గాడ్ బ్లస్ యు హన్ అయిస్ థింగ్ కానీ మీరేం చేస్తున్నారంటే ఆ శివ పంచాక్షరి ద్వాదశాక్షరి మంత్రములు దాన్ని మీరు చేసి జపము ఆ సాధనని సంసారంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు సుఖదుఖాలు వాటిని కనెక్షన్ ఇచ్చుకుని యు ఆర్ ట్రైంగ్ టు ఎసెస్ దిస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దాట్ సో అంచేతనే మీకు శివ పంచాక్షరి అనుకూలించింది అనుకూలించలేదు ద్వాదశాక్షరి అనుకూలించింది అనుకూలించలేదు ఈ డైవర్సిటీలో మీరు ప్రాబ్లంలో పడ్డారు మీరు ఇలాగే కొనసాగుతూ ఉంటే ఇంక రేపు ఈ పంచాక్షరి పోతుంది ద్వాదశాక్షరి పోతుంది ఇంకొక చతుర్దశాక్షర పంచదశాక్షరం ఇంకోటి వస్తుంది ఎక్కడి నుంచో వస్తుంది అది పట్టుకుంటా కాబట్టి సో ది ఇష్యూ యూజ్ యూ ఆర్ టోటల్లీ ఇన్ ది రాంగ్ డైరెక్షన్ అండ్ యూ వాంట్ మీ టు గివ్ ఏ రిప్లై ఆర్ ఏ ఆర్ ఏ దట్ ఫిక్స్ ఇన్ యువర్ రాంగ్ డైరెక్షన్ దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్ నేను ఐ డ్ నాట్ లుకెట్ ఇట్ నాకల్లా మీరు అనుకున్న దృష్టికోణంలో నాకు అది కనపట్టలేదు నాకు ఎలా కనపడుతూ ఉందంటే సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి మీరు పంచాక్షరి చేశారు ద్వారసాక్షిలు చేశారు అది అలాంటి పెట్టాలి జీవితం అనగా సుఖదుఖాలు వస్తూ ఉంటాయి మీరు పంచాక్షర చేస్తున్న టైంలోనే ఇంకొకటి ద్వారసాక్షిని చేస్తున్నాడు అనుకోండి వాడికి వచ్చేయలేదు సుఖదు షిఫ్ట్ మీరు ద్వాదశాక్షికి షిఫ్ట్ అయ్యే వాడు పంచాక్షరికి షిఫ్ట్ అయ్యాడు వాడికి మళ్లీ సుఖదుఖాలు వచ్చాయి కాబట్టి ఈ రకమైన స్పెక్యులేషన్ వద్దు జీవితం అనగా స్టాక్ మార్కెట్లో లాగా మీరు ఈ ఇక్కడ ఈ స్టాప్ పెరుగుతుందో పెరగదో అని ఇది అమ్మేసి అది షిఫ్ట్ అయ్యేప్పటికీ ఇది పెరిగి అది తగ్గింది అప్పుడేం చేస్తారు అసలు అలా డోంట్ గో ఆన్ స్పెక్యులేటింగ్ ఆన్ దీస్ థింగ్స్ అసలు ముందు రెండింటినీ డిస్కనెక్ట్ చేశాయండి సాధన వేరు సంసారం వేరు సంసారంలో యాటిట్యూడ్ ఏమిటంటే సుఖ వస్తూ ఉంటాయి ఈ ఈ సుఖ దుఃఖాలను మనం టు అక్సెప్ట్ దేర్ ఇస్ ద వే ఆఫ్ అప్రోచింగ్ దమ్ అండ్ వాటిని మనం గీత చదువుకుంటుంటే బాగా తెలుస్తుంది ఆ సుఖదుఖాన్ని అలా నడిపించడం ఈ సాధన దారిని సాధన చేసుకోవాలి ఎందుకంటే ఈ సాధన లెవెల్ వేరు సుఖదుఖాల లెవెల్ వేరు ఏమిటంటే సుఖదుఖములు తత్ప్రయుక్తమైన జీవితం మిథ్యా అది మిథ్యది ఇట్స్ ఎ ప్యాషింగ్ షో ఇట్ ఈజ్ నాట్ రియల్ వేరే ఈ సాధన దాన్ని బట్టి ఆత్మవిచారము వీడి యొక్క అంతరంగ వికాసము దట్ ఈజ్ ది రియల్ నా యూఆర్ కనెక్టింగ్ టు రాంగ్ థింగ్స్ ఈ రియల్ని అన్ రియల్ తో మూడెట్టి మీరేమో కంక్లూషన్స్ డ్రా చేస్తానంటే యు ఆర్ మిస్లెడ్ అండ్ దెన్ దిస్ వెరైటీ డైవర్సిటీ ఆఫ్ నేమ్స్ అండ్ ఫామ్స్ దాంతో అగైన్ యూ ఆర్ మిస్లెడ్ బై ది డైవర్సిటీ ఆఫ్ నేమ్స్ అండ్ ఫామ్స్ ఆ ఫికల్ మైండెడ్నెస్ దట్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ సో యూ హ్యావ్ టు రీఆర్గనైజ్ యువర్ ఎంటైర్ థింకింగ్ అని నేను చెప్తా సో ఆ విధంగా కాబట్టి ఆసీనస్య యతేహే అంటే కుట్టడం అని కాదు ఒక స్థిరమైన నిర్ణయంలో ఉన్నటువంటి వాడు ఆసీనస్య యతేహే అంటే యతనశీలస్య అభ్యాసం బాగా అధికంగా ఉండాల్సిన అక్కడ ఫోన్ మగుతో మీరు దాని గురించి ఎంత చేయకండి వీ ఇగ్నోర్ ది ఫోన్ ఎందుకంటే క్లాస్ టైంలో ఫోన్ ఆన్సర్ చేయం కదా ఓకే యతేహే యతనశీలస్య ఇప్పుడు యతిగా బతకాలి యతి అంటే ఈలో శీలము అర్థం యతి ప్రయత్నే అయ్యే అని ప్రయత్నం అని అర్థం ఈ చేరిస్తే దానికి శీలార్థం అంటే ప్రయత్న శీల అంటే స్వభావం చేతనే సాధన చేసే స్వభావం గలవడం అది చేతనే అభ్యాస పదార్థం అని అంటున్నారు సో ఈ విధంగా మీరు కరెక్ట్ ప్లాట్ఫామ్ నిర్ధారణ చేసుకుని ఏమాసీనస్యతేటా ప్లాట్ఫాము మత్పరస్య మత్పర ఆ ప్లాట్ఫామ్ ఆత్మవిచారము ఈశ్వర భక్తి యూ కెన్ టేక్ బోత్ సిమిల్టేనియస్లీ సో ఒకప్పుడు ఆత్మవిచారం మరోపడు ఈశ్వర భక్తి సపోజ్ మీరు దేవత దేవతా సన్నిధానంలో దేవాలయంలో ఉన్నారనుకోండి దట్ ఈస్ ది అకేషన్ ఫర్ ఈశ్వర భక్తి అండ్ సపోజ్ మీరు ఉపనిషత్ క్లాస్ లో ఉన్నారనుకోండి దానికి సంబంధించిన మననం చేసుకుండొచ్చు లేదా నిజ్యాసనం చేయొచ్చు లేకపోతే క్లాసులోనే శ్రవణంలో ఉండొచ్చు అది అకేషన్ ఫర్ అకేషన్ ఫర్ ఆత్మ సో బోతార్ వన్ అండ్ ది సేమ్ ఈశ్వర భక్తి అన్నా ఆత్మ విచారం ఉన్నా ఒకటే దర్ నార్ టూ డిఫరెంట్ థింగ్స్ సో కాబట్టి మీరు రెండు కూడా సెమల్టైనియస్ గా జీవితంలో ముందుకు తీసుకుపోవాలి ఆ విధంగా ఉండి అభ్యాసాన్ని కనుక చక్కగా చేసుకున్నట్లయితే సో ఇంద్రియాని వశే వర్తంతే ఇంద్రియమును వశంలో ఉండుతున్నాను నేను సమస్య కాదు సో తస్య వాడి ప్రజ్ఞ అప్పుడు స్థిరమైపోతుంది వివేక ప్రజ్ఞ స్థిరమైపోతుంది వివేక ప్రజ్ఞ అంటే ఈ నామరూపాత్మకమైన జగత్తు మిథ్య సో ఈ జగత్తును దర్శిస్తూ ఉండేది ఆత్మ చైతన్యము గలదో ఈశ్వరుడో అది సత్యము అనేటువంటి ఆ వివేక ప్రజ్ఞ అది స్థిరమైపోతుంది సత్యస్య సత్యం అని పరమాత్మని సత్యస్య సత్యంగా ప్రతిపాదిస్తారు నామరూపాత్మకమైన జగత్తు సత్యం సత్యం అంటే సత్ త్యానర్థం ట్రూత్ అని కాదు Whatever, even if you call it the truth, then it is the truth of the truth. Then it is untruth, aupi. lower truth. Okay? Lower truth there is no untruth, but there is a lower truth. Allah says. We can say that the jagart is prime, and we can say that we can't do that. If you say that jagart is the first thing, it is the same. So, the jagart is lower truth, andi, higher truth. Then we can say that the jagart is lower truth. Lower truth is higher truth. Pahtu mahtu pahtu mahtu రెండు కొట్టించుకుంటారా ఏది కొట్టుకోవాలి అని చెప్తే అయ్యర్ ట్రూదే పట్టుకోవాలి అదే రాదు వేరు రెండూ కొట్టుకుంటా ఉంటే అది తెలివితే అట్లా అనిపించుకోవచ్చు బావర్ ట్రూతో అయ్యర్ ట్రూతో రెండు కొట్టుకుంటా ఉంటే యూ కెనాట్ డూ ఇట్ యూ కెన్ హోల్డ్ ఆన్ టూ ఓన్లీ వన్ థింగ్ అట్ ఏ టైం అలాగనమా తర్వాత శ్లోకం ధ్యాయతో విషయాను పుంసేషూ ఉప ధ్యాయతే క్రోధోయవ స్మృతిభ్రమ స్మృతిభ్రంశాద్నాశ బుద్ధినాశా ప్రణశ్యతి ఈ రెండు శ్లోకాలు కలిపి ఒక వాక్యం ఒక సెంటెన్స్ అనమాట ఇట్స్ టాపిక్ వచ్చారు సో గీతలో రెండు చెప్పారు ఒక మనిషి నాశనం అయిపోవాలంటే ఆ మార్గం ఏమిటి అది ఇదే ప్రణశ్యది బుద్ధి నాశ ప్రణశ్యది మనిషి నాశనం అయిపోతుంది సో అది ఇది ఈ మార్గం ఎందుకంటే నాశనం అయిపోయే మార్గం ఎందుకు చెప్పడం అంటే అసలు ఉంటారని చెప్తారు దాన్ని పరిహరిస్తారని చెప్తారు తర్వాత ఒకరు నశ నాశనం కాకూడదు అది ఇంకో మార్గం అదేంటంటే నమే భక్త ప్రణశ్యతి అని చెప్పబోతున్నారు భక్తుడిపి ఇగో ఈ ఉంటాడు భక్తుడు అటువంటి భక్తుడు నశించడు అని చెప్పబోతున్నారు కాబట్టి భక్తుని లక్షణాలను సంపాదించుకుని ఒక భక్తుడుగా ఉండిపోగలిగితే మనం నశించిపోకుండా ఉంటాము ఈ లక్షణాలను కనుక మనం పరిహరిస్తే అప్పుడు కూడా నశించిపోకుండా ఉంటాము కాబట్టి ఏదైతే డౌన్ హిల్ పాక్ ఇటు వెళ్తే నువ్వు ఇంకలాగా స్లిప్ అయిపోయి పడిపోవడమే ఇటు నీకు ఉన్నతి కలుగుతుంది రెండూ తెలుసు రెండూ తెలిస్తే నౌ యు ఆర్ సే అదనమాట సో ఓకే ఈ నశించిపోయే మార్గం బాగుపడి మార్గం తర్వాత చూడొచ్చు ముందు నశించిపోయే మార్గం తెలుసుకోవాలి సో బాగుపడటం వాటి పర్వాలేదు ఉన్నది మనం ఉన్నది నిలబెట్టుకోవడం ముఖ్యం కదండి సో దేంట్లోకి వెళ్ళకూడదో ముందు తెలుసుకోవాలి అది ఎలాగంటే చూడండి ధ్యాయతో విషయాన్ పుంస ధ్యానము ధ్యానము చేయుత ధ్యై చింతాయాం అని ధాతు అది ధ్యై ఐ దాని ఇంట్లో ఉంది ఐ వర్ణం దానికి మళ్ళీ అదొక ధ్యాయతి అని ఆ ఐ అలా ఆ గై గై అని ఇంకో ధాతు గానము చేయుట గాయతి అవుతుంది సో అవన్నీ స్పెషల్ ధాతువులు ఏ ఏ వ్యాకరణం వల్ల కొంత సర్ప్రైజ్ చేస్తుంటే వాళ్ళు సంతోషిస్తారు ఇవి ఆ జ్ఞానం కూడా కలుగుతుంది అభిప్రాయం సో ఎనివే జై చింతం చింత అంటే తెలుగు చింత కాదు తెలుగు చింత వేరు సంస్కృతం చింత వేరు తెలుగు చింత అంటే ఏమిటై దుఃఖించుట ప్రాబ్లం ఇట్స్ ప్రాబ్లం ఈ శాస్త్రీయ దుఃఖించుట అనే అర్థం లేదు చింత శబ్దాన్ని చింత అంటే సో అంటే మనస్సుని యాక్టివ్ గా చేపట్టాం మనస్సులో ఏవో పరిపరి విధాల తలపోయుత అని అంట సో ధ్యానం చేయటం అంటే సో ఏదో ఒక దాన్ని పట్టుకుని మీరు నిరంతరంగా స్మరిస్తూ ఉంటే దాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే ఊహాపోహలు చేస్తూ ఉంటే దాన్ని ధ్యానము అని అంటారు యు ఆర్ మెడిటేటింగ్ అప్ ఆన్ ఎట్స్ అల్టిమేట్లీ యూఆర్ మెడిటేటింగ్ అప్ ఆన్ మనిషికి ధ్యానం చేయటం తెలుసు ఎదకి ఫలానాది ధ్యానం చేయమంటే సమస్య కాని ధ్యానం చేయటం తెలుసు నేను దృష్టాంతం చెప్తూ ఉంటాను సపోజ్ మీరు బ్యాంకుకి వెళ్లి ఒక కొత్త నోట్ల కట్ట తీసుకున్నారనుకోండి రూపాయి మీరు వంద రూపాయలు కావాల్సి వచ్చి వంద రూపాయలు చెక్కిచ్చారనుకోండి వాడు ఒక రూపాయల నోట్ల కట్ట ఇచ్చాడు అనుకోండి లెక్క పెడతారా లెక్క పెట్టకండి ఏదాన్ని లెక్క ఐటమ్ ఇటు ఒక జేవులు వెయ్యి రూపాయల చెక్కి పది రూపాయల కట్టు ఇచ్చాడనుకోండి భవిష్యత్ లెక్కబెట్టకపోవచ్చు పది వేల చెక్కి వంద కట్టు ఇచ్చాడనుకోండి లేదా కట్ట ఒకటి మీ చేతిలో ఇప్పుడు ఏం చేస్తారు మీరు లెక్క పెడతారు ఆ లెక్క పెట్టేప్పుడు మనస్సు ఎలాగే ఏకాగ్రం అవుతుందా ఉదా చుట్టూ జనం ఉంటారు కేకలుంటాయి ఇది ఉంటాయి అది ఉంటాయి వెళ్ళగొడతాడు నెక్స్ట్ కౌం నెక్స్ట్ నెంబర్ పిలుస్తాడు ఇవే వాళ్ళకల్లో వాళ్ళు ఉంటారు చుట్టూ వృధాగానే ఉంటుంది ఎంత వృధగా ఉన్నా వీడు అల్లాగే ఏకాగ్రంగా కరెక్ట్ గా లెక్క తర్వాత కళ్ళు కూడా మూతపడదు మీరు గమనించారు లేదా రెప్పపాటు కూడా ఆగుతుంది ఇటు వెయిట్స్ తర్వాత రెప్పపాటు పడుతుంది అండి మనసు ఇటు అక్కడే ఉంటుంది ఆ నెంబరు దాన్ని ధ్యానము అని కాబట్టి ధ్యానము అన్నది వీ నాయిట్ we know how to do it we cinema ko veltharu akada action of the mind takes place director terryn ward is there we hero overacting gesture paribhavam chestunnaru akkadhi jagala akada kutthala director terryn ward ayundadi katha cheppi vidhanam telusu undali vadiki this the, the, the storytelling is in art so steven spilberg ganu pohacha velu untaru he knows how to tell a story job అలాగే జురా చిక్ పాక్ ఇలాంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ఇవన్నీ కూడా ఇంకా అక్కడ కథ ఏమి పెద్ద విషయం ఉండదు కానీ ఆ చెప్పి విధానం ఎలా చెప్తాడంటే ఇది స్టోరీ టెల్లింగ్ స్టోరీ టెల్లి అక్కడ నిలబడి చెప్తాడని కదండి దదిలో ఈ విల్పిటాప్ ఎలా డెవలప్ చేసుకొస్తాడంటే దెట్ ఈస్ టోటల్ ఎక్స్ జాస్ట్ ఉంది ఇట్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్ ఇట్ మేడ్ వేవ్స్ ఇన్ ది వరల్డ్ మూవీ వరల్డ్ లో ప్రపంచం ప్రదర్శించారు కోర్టు సంపాదించారు ఏమిటంటే ఒక సిమింగళం ఉంటుంది ఈ తిమింగళం అనే మాట మనం చిన్నప్పుడు సంస్కృతం వల్ల విడినప్పటి నుంచి వింటున్నాం ఈ తిమింగళం ఏం చేస్తుందంటే ఎవరైనా ప్రాణులు కనపడితే అది తింటున్నది సిమింగిలం గిలము అంటే గిల గిల మింగుట అర్థం తిమి అంటే పెద్ద చేప తిమిని మింగేస్తుంది కాబట్టి తిమింగిలం పెద్ద చేపలు తీరేస్తుంది అప్పుడప్పుడు ఈ పెద్ద చేపని తీరే తిమింగళము మనుషులను కూడా తింటుంది మనకు తెలీదు సంగతి అది స్టోరీ మనిషి ఎవడానికి తగిలితే దాని దారిలో సముద్రంలో అది ఆ మనిషిని తింటుంది దట్ ఈస్ ది దట్ ఈస్ ది పాయింట్ అండ్ నౌ యూ హ్యావ్ టు కిల్ దాట్ సో దాట్ యూ కె పీపుల్ అండ్ ది సేఫ్ ఇది స్టోరీ దీన్ని అతను ఎంత బాగా చెప్తాడంటే ఈ స్టోరీని మోస్ట్ అబ్జర్బింగ్ చెప్తాడు సో టూ అవర్స్ అంత పిచ్చిందంటుంది ఆ టూ అవర్స్ కూడా మీరు యూ థింక్ అఫ్ ఓన్లీ వన్ టాపిక్ ఎన్ నో సెకండ్ టాపిక్ దాన్ని ధ్యానము అంటారు కాబట్టి ఇప్పుడు చెప్పండి ధ్యానం మనకి చేతనంనా చేత కదా చేతనం ఫ్రీమాయిస్ ధ్యానం మనకి చేత కాకపోవడం అంతా ప్రసక్తే లేదు ఏదొచ్చి మనం దేనిని చక్కగా ధ్యానం చేయగలుగుతాము అంటే దేని మనకి ప్రేమ ఉన్నదో దానిని చక్కగా ధ్యానం చేయగలుగుతాం అంటే అల్టిమేట్ గా నిర్ధారణ చేస్తాయి దేని ఆసక్తి ఉంటే దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం అమెరికాలో ఉన్నాడనుకోండి మన బంధువు కొడుకో కూతురు ఎవరో అమెరికాలో ఉన్నారనుకోండి వీడు ఎక్కడ కూర్చుని అమెరికాలో ఉండే ఆ వ్యక్తిని ధ్యానం చేస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడిని ధ్యానం చేద్దామని కూర్చుంటాడు శ్రీకృష్ణుడు అలా కొద్దిసేపు ఉండి శ్రీకృష్ణుడు పక్కకి తప్పుకుంటాడు ఆ అమెరికాలో ఉండే వ్యక్తిని ధ్యానం చేస్తాడు పదిహేను నిమిషాలు అయిన తర్వాత అరే పది నిమిషాల్లో మనం శ్రీకృష్ణుడు ధ్యానం చేయనేలేదు అంతా అమెరికా ధ్యానమే చేసామే అని అనిపిస్తుంది దట్ హీ రీలైంది శ్రీకృష్ణుడు ధ్యానం చేద్దాం అనుకుని ఇంకో ధ్యానం చేయబట్టి హి గట్స్ ఫ్రస్ట్రేటెడ్ ఈ మెడిటేషన్ ఒకటి ఉంది ఇట్ ఇస్ ఆల్ ది టైం బ్యాక్ అండ్ ఫోర్త్ యూ ఎంటర్ ఇంటూ ఇట్ స్లిప్ బ్యాక్ అగైన్ యూ పూష్ అప్స్ ఎగైన్ యూ స్లిప్ అగైన్ పూష్ అప్స్ అగైన్ యూ స్లిప్ అలాగే ఉంటుంది ఈ బ్యాక్ అండ్ ఫోర్తే నడుస్తూ ఉంటుంది అండ్ దాంట్లో ప్రతిష్ఠ అంటే అస్థిరత్వం దొరకడం చాలా కష్టం ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మెడిటేషన్ అన్నది ధ్యానం అంటే ఆత్మ ధ్యానం అండి ఈశ్వర ధ్యానం అన్నది మనకి పతంజలి మహర్షి ఆరవ అంగంగా చెప్పాడు యమ నియమ ఆతన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన అని చెప్పాడు ఆరు కాదు ఏడవ అంగంగా చెప్పాడు ఆరు ఏడు చెప్పాడు మనం మొట్టమొదట ధ్యానంతో ఆరంభిస్తాం వీడు బిగినింగ్ ధ్యానంతో మొదలుపెట్టింది మెడిటేషన్ సెంటర్ ఉంటుంది సో వీడు మెడిటేషన్కి వెళ్ళిపోతాడు అక్కడ కొద్దిగా ఫీజు తీసుకుని మెడిటేషన్ చెప్తారు కాబట్టి వెళ్ళిపోతాడు ఎందుకు మెడిటేషన్కి వెళ్ళిపోతాడంటే ఈ సంసారంలో ఉండేటువంటి భోగాలను అనుభవిస్తూ ఉంటే టెన్షన్ పెరిగిపోతుంది ఆ టెన్షన్ తగ్గించుకోవడం కోసం ఎవరో చెప్తాడు కొంచెం మెడిటేషన్ చేయని చెప్తాడు వీడికి మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అని ఫార్టీస్ లో వస్తుంది ఇట్ ఈజ్ వరల్డ్ ఫేమస్ సిండ్రోమ్ కానీ మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అని మీరు కనుక మీరు గూగుల్ తెలుసుకున్న గూగుల్ డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ గూగుల్ డాట్ కామ్ కు వెళ్లి మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అని టైప్ చేసి సెర్చ్ అంటే అది వెయ్యి పేజీల మెటీరియల్ పెడుతుంది మీ మీ ఓపిక మీ చదివి ఓపకు నేను కొంత చదివి వదిలిపెట్టేశాను నా వల్ల కాక మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అని ఈ మిడిల్ ఏజ్ సిండ్రోమ్ ఏమిటంటే వీడు భోగాలను అనుభవిస్తూ ఉంటాడు భోగవాసన బాగా బలంగా ఉంటుంది వదిలిపెట్టలేడు సో ఎందుకంటే యువనము ఆ మధ్య వయస్సు అంతా భోగ పరాయణుడుగా ఉంటాడు భోగ వాసనలతో నిండి ఉంటుంది మనస్సు దెన్ నౌ హీ ది పేమెంట్ టైం కమ్స్ ఏది భోగాలు అనుభవించిన దానికి యూ పే ఫర్ ఎవరీ లగ్జరీ దట్ యూ ఎంజాయ్ ఎవరీ ప్రెషర్ దర్ ఈజ్ పేమెంట్ టు బీ మడాన్ పేమెంట్ అంటే మనీ అనుకున్నారు మీరు మనీ పేమెంట్ ఎలాగే అయిపోతుంది ఇంకో పేమెంట్ ఉంది పెయిన్ అనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ప్రెషర్ కి పెయిన్ యూ హెవ్ టు పే మనీ అలాగో పే చేస్తారు వెంటనే పే చేస్తారు పెయిన్ యూ హ్యావ్ టు పే లేటర్ ఇప్పుడు పెయిన్ పేమెంట్ చేసి టైము డయాబెటీస్ హార్ట్ ఇది అది అవన్నీ ఆ టైములోనే వస్తాయి నవ్ హీ హ్యాస్ టు పే ఫర్ ఇట్ దెన్ ఆసక్తులు సంసార ఆసక్తులు పెంచుకుంటాడు కొడుకు కోడలు మనవడు మనవరాలు ఇవన్నీ పెంచుకునే వాళ్ళ పెంచి పెంచి తీసుకొస్తాడు అప్పటికి వచ్చే అవన్నీ కూడా రైట్ పడుతాయి నవ్ హీ హ్యాస్ టు పే ఫర్ ఇట్ చేస్తు కొడుకు చెప్పిన మాట రెండు విజంకుడు గారు పలకరించారు ఇవన్నీ హీ హే ఫల సో దట్ ఈస్ ది మిడిల్ ఏజ్ సిండ్రోమ్ టైం ఆ టైంలో వీడికి ధ్యానం చేయమని ఎవరో సలహా చెప్తాడు ధ్యానం చేయమంటే వీడు ధ్యానానికి వెళ్ళిపోతాడు మెడిటేషన్ సెంటర్ నథింగ్ విల్ హ్యాప్ ఏడవ స్టెప్ లో వీడు మొట్టమొదట మొదలు పెడితే ఏమవుతుంది హీ విల్ స్లిప్ బ్యాక్ ఫ్రమ్ డోంట్ వర్క్ ధ్యానానికి కూర్చుంటాడు సంసారాన్ని ధ్యానం చేస్తారు అల్టిమేట్ గా కాబట్టి కావలసింది ఏమిటంటే మెడిటేషన్ ఆఫ్ ఈశ్వరా అదంతా తర్వాత చేతులు కానీ కంగారు ఏమీ లేదు ముందు సంసార విషయములను భోగములను ధ్యానము చేయడం మానేయాలి ఎందుకంటే ధ్యాయతో విషయాన్ పుంస విషయములను ధ్యానము చేసినప్పుడు సంగస్థేషూపజాయతే ఆ విషయములందు సంగము కుత్తుము विषय आ पदानेी बंधने अने धातु नीत् नीत्ते आत्मदा आत्म शी बंधने विशेष गिंधिस्ट वाटी विषय अटे भोग भोग मंधिस् అందుకోసం వాటికి విషయములు అంతే సో భోగములు గట్టిగా బంధించడం అంటే ఏమిటి ఇప్పుడు ఆహారం ఉందనుకోండి ఆహారాన్ని వీడు శరీర ధారణ కోసం ఆహారం కాకుండా భోగం కోసం ఆహారము అని ఒకటి ఒక పాలసీ దిగినవుతుంది జీవితంలో ఒకసారి భోగం కోసం ఆహారం మొదలైందంటే వీడు మరణించే సమయం వరకు కూడా దాని చేత ఆహారముయందలి రుచి ఏదైతే ఉన్నదో దాని చేత బంధింపబడి ఉంటాడు అంచేత చచ్చిపోయే ముందు కూడా ఏదో ఉల్లిపాయ కొడిని తినాలనో లేదా చికెన్ బిర్యానీ తినాలనో ఏదో కోరిక వీడికి మంత్రం బెడ్ మీద ఉంది ఆఖరి కోరిక ఏమిటంటే అది అలాగంటే స్థితి నిర్మాణం సో అలా బంధిస్తుంది కాబట్టి సో భోగములు అలా బంధిస్తాయి మ్యూజిక్ బంధిస్తుంది తర్వాత పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా బంధిస్తాయి భోగాలన్నీ కూడా బంధిస్తాయి సో అంచేతనే వాడికి విషయములు అని పేరు విషయములు సో ఈ విషయములను అంటే భోగ్య వస్తువులను వీళ్ళు స్మరిస్తూ ఉంటారు ఒకప్పుడు భోగ్యములు మనుషులు అవుతారు ఈ ఎంజాయ్ ది కంపెనీ ఆఫ్ అనదర్ తర్శన్ అనుకోండి అప్పుడు ఆ అనదర్ తర్శన్ భోగ్యం అవుతాడు వారు భోగ్యం అవుతారు సపోజ్ వారు మీ కంపెనీ ఎంజాయ్ చేశారు అనుకోండి మీరు వాడికి భోగ్యుడు అవుతారు Suppose he doesn't enjoy your company, then you are not the bhogya, he is the bhogya. So, after a condition, conflict is caused by Allah. So, this bhogya is not. the bhogya. Vatini manamu, dhyanamu chastamu. That's why bhogya is not. the bhogya, Allah is not. the bhogya. We have nothing wrong in it. Suppose, Stephen Spielberg is not. the bhogya. అంటే ఇంకేదో కొత్త సినిమా తీసేదనుకోండి ఆయన ఆయన తీసిన ఆ కొత్త సినిమా చూస్తే బాగుండును లేకపోతే జాస్ అని ఆ జాక్స్ చూస్తే బాగుంది నేను స్వామీజీయే జాస్ చూస్తే బాగుండును అని మీ మనసులో ఒక ఐడియా కలిగిందనుకోండి తప్పేం కాదు అదే రాంగ్ అండి అలా కాకుండా ఓ చోట కూర్చుని జాస్ సినిమా ఇలాగా ఇప్పుడు చూడడం ఎలా చూడ్డా రెండు మూడు నిమిషాలు ఆలోచించారనుకోండి దాన్ని ధ్యానము అంట సో కంటిన్యూటీ ఉంటుంది అదే వృత్తి వృత్తి అంటే థాట్ వేవ్ ఆ థాట్ ఇట్ పెట్ ఫర్ సమ్ టైమ్ దాన్ని ధ్యానంగా ఉంటాయి దీనికి నేను దృష్టాంతం మీకు నేను చెప్తా చూడండి నేను న్యూయార్క్ టైమ్స్ చదివివండి న్యూయార్క్ టైమ్స్ లో నాకు అర్థమైపోయింది దాని రహస్యం ఫస్ట్ పేజీ తీస్తాం తీసిన వెంటనే శాక్ యావన్యో అని ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేస్తాయి ఫ్యాషన్ డ్రెస్సులు అండ్ ఆర్నమెంట్స్ శాక్ ఫస్ట్ ఇలా ఫస్ట్ పేజ్ తర్వాతనే వేస్తాం ఎంత డ్రామాటిక్ గా వేస్తాడంటే ఈ సెకండ్ పేజ్లో పడుతుంది థర్డ్ పేజ్లో మంచి ఇంపార్టెంట్ ఐటెం ఉంటుంది అది చదువుతో దీన్ని మీరు మిస్ కాలేరు వేస్తారు యూ కెనాట్ మిస్ ఇట్ సో ఇది చదివి ఇది ఇన్ కేసు చూసి దీని సమాచార చూసుకుని మళ్లీ పేజీ తిప్పుతారు మళ్లీ పేజీ తిప్పితే మళ్లీ శాక్స్ యావెన్యూ శాక్స్ అవెన్యూ సెవెంత్ యావెన్యూ శాక్స్ అనేటువంటి మళ్లీ అడ్వంటేజ్ మళ్లీ అంత ఫుల్ పేజ్ what is the cost of advertising in one page ante 10000 dollars nen rough ga cheppanu nen cheppina tappu ga untundi ekku undadu inkada ekku actual figures maybe higher page ki 10000 dollars cheppna okay then you turn the page again sex 7000 you believe me you turn round you turn to pages then you tenth page again you will get 7000 ఫైవ్ పేజెస్ అడ్వర్టైజ్ చేస్తుంది ఒక్క ఒక్క ఇష్యూలో ఫైవ్ పేజెస్ అడ్వర్టైజ్ చేస్తుంది ఏమిటంటే అది ధ్యాయతో విషయాన్ పుంస అది మీ మైండ్లో అలా ప్రవేశించి పక్కకి తప్పుకోవడానికి వీర్లేదు ఇట్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ యువర్ మైండ్ అండ్ స్టే దేర్ స్టే దేర్ స్టే దేర్ స్టే దేర్ దెన్ ఇట్ బికమ్స్ అన్ ఐడియా అప్పుడు ఐడియా అవుతుంది సో ఎ స్ట్రే థాట్ ఈజ్ కన్వర్క్టెడ్ ఇన్ టు ఎన్ ఐడియా ఈ ఐడియా సో so సో నేను మన హాటను వెళ్ళినప్పుడు నేను అడిగాను ఏమంటే ఫ్యాక్స్ లెటర్స్ వాటి అని అడిగాను అంటే దానికి ఏమో ఉండే దాన్ని సెవెంత్ యావెన్యూకి వెళ్దా ఉండాలి సెవెంత్ యావెన్యూకి వెళ్ళి చూసి వచ్చేదాన్ని అక్కడ ఉండే నూతనమైన ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ ఉంటాయి ఇంకా ఏవో ఆభరణాలు ఉంటాయి వజ్రాలు వైడి ఇలాంటివి ఏవో ఉంటాయి చాలా హైలీ కాస్ట్లీ వెరీ సోఫిస్టికేటెడ్ షాప్ అండ్ ఆల్ దాట్ సో అది చూసొచ్చా కాబట్టి చూడండి ఎ థాట్ ఎస్ట్రే థాట్ బికమ్స్ అన్ ఐడియా అని చేత మన వాళ్ళు అంటారు ఐ హ్యావ్ ఎన్ ఐడియా ఓకే అంటారు అంటే ఆల్రెడీ దాన్ని బాగా తరువుగా వీడు ఆలోచించి పెట్టుకున్నాడు అనమాట విషయాన్ పుంస అంటే మానవు నాకు విషయాన్ విషయములను అంటే భోగములను గురించి చింతించుట అంటే స్మరించుటో ఉన్నట్లయితే వాటి ఎందు సంగ ఉపజాయతే వాటి ఎందు ఆసక్తి బయలుదేరును అంటే బికమ్స్ అన్ ఐడియా ఇప్పుడు చూడండి ఈ అన్నది ఇట్స్ ఏ హ్యూజ్ థింగ్ ఇట్ ఈ అమెరికాలో ఇక్కడ నాకు సమాచారం స్టాటిస్టిక్స్ తెలియవు అక్కడ స్టాటిస్టిక్స్ ఏంటంటే సెవెంటీ బిలియన్ డాలర్స్ ఇది అడ్వర్టైజింగ్ ఎక్స్పెండిచర్ పెరిగా 75 ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇండియా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అంత ఉండదు సో అంత సెవెంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ వాళ్ళకి అడ్వర్టైజింగ్ ఎక్స్పెండిచర్ తర్వాత నా దగ్గర పదంతు చాలా శ్రద్దగా ఉండే అతను కేకెద్దవే అని ఉన్నాడు మీకు ఆదిత్య హృదయం పుస్తకం అక్కడ పేరు కనపడుతుంది అతను ఈ అడ్వర్టైజింగ్ పండిట్ అతను మేడిసన్ యావెన్యూ అని ఉంది లో ఆ మేడిసన్ ఆవెన్యూలో అడ్వర్టైజింగ్ దాని మీద పంపిస్తుంటారు ది ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇట్ హౌ టు సెల్ ఎన్ ఐడియా యూ డోంట్ సెల్ ది బ్రా మెటీరియల్ మెటీరియల్ యు కెన్ సెల్ లేకర్ ఫస్ట్ యు సెల్ ఎన్ ఐడియా ఒక ఐడియాని సెల్ చేయాలి అంటే యూ హ్యావ్ టు పుట్ ఎన్ ఐడియా ఇన్ హిజ్ మైండ్ ఎలాగంటే ఇప్పుడు లక్ష్ ఉందనుకోండి లక్స్ గివ్స్ యూ హ్యాపీనెస్ అని ఒక ఐడియాని సెల్ చేయాలి లక్స్ హౌ లక్స్ గివ్స్ యూ హ్యాపీనెస్ లక్స్ కెన్ క్లీన్ ది బాడీ ఇట్ కెన్ క్లెన్స్ ది బాడీ టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ ఇట్ కెన్ క్లన్స్ ది బాడీ బట్ ఇట్ కెన్ క్లన్స్ ది బాడీ అని వాడు కనుక చెప్పాడు అనుకోండి దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ దట్ కెన్ క్లన్స్ ది బాడీ మీరు ఒక రఫ్ క్లాత్ తీసుకునే ఇళ్ళు తుడుచుకుంటే కూడా క్లీన్ అవుతుంది గాంధీ గారి He has to sell an idea. That means he సెల్ అన్ ఐడియా హీ హీ డజెంట్ వాంట్ సెల్ ఫ్యాక్ట్ హీ హ్యాస్ టు సెల్ అన్ ఐడియా దట్ మీన్స్ హీ హ్యాస్ టు క్రియేట్ అన్ ఐడియా ఇన్ యువర్ మైండ్ అధ్యాతన వాడు ఏమంటాడంటే ఆనందానికి సంబంధాన్ని పెట్టారు ఆనందం లక్స్ వల్ల మీకు ఆనందం కలుగును అనే పాట కూడా ఏదో ఉంది లక్స్కి హోతా హై ఆనందం ఏదో సాంగ్ చేస్తే సో లైఫ్ లైఫ్ బాయ్ ఉంది లక్స్కి ఉంది ఈ లక్స్ కి ఆనందానికి సంబంధం ఏంటి మీకు ఈ లోకంలో ఆనందంగా ఉన్నవాళ్ళు ఎవళ్ళు ఎవరినైనా అడిగి చూడండి మీరు ఇంకెవాళ్ళు స్టార్స్ ఆర్ హ్యాపీ పీపుల్ స్టార్స్ స్టార్స్ అంటే ఇవి బాలీవుడ్ స్టార్స్ ఉన్న హేమమాలిని ఆవిడ చాలా ఆనందంగా ఉన్న మనిషి వీడి లెక్కని వీడి క్యాల్కులేషన్ అలా ఉంటున్నాయి వీడు సంసారాన్ని బట్టి క్యాల్కులేట్ చేస్తాడు కాబట్టి ఆవిడ చాలా డ్రీమ్ గర్లు అంటారు తర్వాత చాలా సినిమాల్లోనూ అక్కడ వచ్చింది ఇది కాబట్టి షీఈ్ ఎ హ్యాపీ లేడీ ఓకే షీఈ్ ఎ హ్యాపీ లేడీ వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ హర్ హ్యాపీనెస్ అంటే ఆవిడ లక్ష సోపు వాడుతుంది ఇది అంటే వీడు ఏం చేస్తాడంటే లక్స్ వల్ల ఆనందం వస్తుంది అనుకుంటాడు ఏదైతే చూ ఒకసారి వింటే అది డజంట్ గట్ ఇన్ప్లారించండి అందుచేతనే అది అలాగా చెప్పి చెప్పి మీరు రేడియో ఓపెన్ చేయండి టీవీ ఓపెన్ చేయండి ఏది ఓపెన్ చేసినా లక్స్ హేమమాలనే ఆనందం ఇదే మాట ఇదే వస్తూ సో దాంతో ఇమీడియట్లీ ఎన్ ఐడియా ఈజ్ ఫామ్డ్ ఇన్ యువర్ మైండ్ ఒక్కసారి మీ మైండ్ లో ఐడియా వస్తే మీకు ఒక వాడు ఊరికే కూడా ఇస్తాడు సోపు ఓ లక్ష సోపు ఊరికే ఇస్తాడు హీ హ్యావ్ టు ఫిక్స్ అండ్ ఐడియా ఇన్ యువర్ మైండ్ ఆ బ్రెయిన్ లో ఆ న్యూరాన్స్ లో అక్కడ కలర్ మారిపోతున్నారు న్యూరాన్స్ ఆ పర్టికులర్ స్పాట్ ఏదో ఉంటుంది చూడండి అక్కడ ఆ కలరు అది